महात्मागा तत्मथ को सत्यशोधन अमकरण चशार अंक मन भारतराज्यांगेय सत्यमेव जयते अतीय ताविकता विश्वमानवाड़ की बोधं महात्मागारी आत्मकथ नदृष्टमु डा मेहता నన్ను కలుసుకునేందుకై విక్టోరియా హోటల్కి వెళ్ళారు అక్కడ మా అడ్రస్ తెలుసుకొని మా బస్సుకు వచ్చారు వడ మీద ప్రయాణిస్తున్నప్పుడు మూర్ఖంగా వ్యవహరించి ఒంటికి తామర తగిలించుకున్నాను అక్కడ ఉప్పు స్నానం చేయవలసి వచ్చింది ఆ నీళ్లలో సబ్బు కరగదు నేను సబ్బు రుద్దుకోవటం సభ్యతా లక్షణమని భావించాను తత్ఫలితంగా శరీరం శుభ్రపడటానికి బదులు జిగటలు సాగింది దానితో తామర అంటుకున్నది డాక్టర్ మెహతా గారికి చూపించాను ఆయన మంటల రేగే యాసిటిక్ యాసిడ్ అనే మందు ఇచ్చారు ఆ మందు నన్ను బాగా ఏడిపించింది డాక్టర్ మెహతా మా గదులు వగేరా చూశారు తల ఇలా నడవదు చదువు ముందు ఇక్కడ జీవన సరళి ముఖ్యం అందుకోసం ఏదే కుటుంబంతో కలిసి ఉండటం అవసరం అయితే అందాక కొంచెం నేర్చుకునేందుకు ఫలానా వారి దగ్గర నిన్ను ఉంచాలని అనుకున్నాను ఆయన వచ్చి నిన్ను తీసుకు అని చెప్పారు వారి మాటను కృతజ్ఞతాభావంతో శిరసావహించాను ఆ మిత్రుడి దగ్గరికి వెళ్ళాను ఆయన నన్ను ఆదరించారు తన తమ్ముడిలా నన్ను చూశాడు ఆంగ్ల పద్ధతులు అలవాట్లు నేర్పాడు ఇంగ్లీషు మాట్లాడే విధానం కూడా నేర్పాడు నా భోజన వ్యవహారం సమస్యగా మారింది ఉప్పు మసాలాలు లేని కూరలు రుచించలేదు ఇంటి యజమానురాలు పాపం నా కోసం ఇంకా ఏం చేస్తుంది ఉదయం వరిగల పిండితో జావ చేసేది దానితో కడుపు కొద్దిగా నిండేది కానీ మధ్యాహ్నం సాయంత్రం తినటానికి ఏమీ ఉండేది కాదు పొట్ట ఖాళీ మాంసం తినమని రోజు స్నేహితుల ఒత్తిడి పెరిగింది ప్రతిజ్ఞ సంగతి చెప్పి మౌనం వహించేవాడిని వాళ్ల తర్కానికి సమాధానం చెప్పటం కష్టంగా ఉండేది మధ్యాహ్నం రొట్టె కూర మురబ్బాతో పొట్ట నింపుకునేవాణ్ణి సాయంత్రం కూడా అదే తిండి రెండు మూడు రొట్టె మొక్కలతో తృప్తిపడేవాణ్ణి మళ్ళీ అడగాలంటే మొహమాటం బాగా కడుపు తినే అలవాటు ఆకలి బాగా వేస్తూ ఉండేది తిన్నది చాలేది కాదు మధ్యాహ్నం సాయంత్రం పాలు లభించేవి కావు అడగటానికి బిడియం నా ఈ పద్ధతి చూసి మిత్రుడు చికాకు పడ్డాడు నీవు నా సోదరుడవే అయి ఉంటే ఈ పాటికి ముల్లే కట్టించి పంపివేసి ఉండేవాణ్ణి ఇక్కడ పరిస్థితులు తెలియక చదువుదాని నీ తల్లి దగ్గర చేసిన ప్రమాణానికి విలువ ఏమిటి చెప్పు అది చట్టం ప్రకారం అసలు ప్రమాణమే కాదు అట్టి ప్రమాణానికి బద్ధుడవై ఉండటం అజ్ఞానం ఇదిగో చెబుతున్నా ఈ పట్టుదల వల్ల నీకు ఇక్కడ ఏమీ పైగా నీవు గతంలో మాంసం తిన్నానని అది రుచించిందని కూడా చెప్పావు అవసరం లేని చోట మాంసం తిని అవసరమైన చోట తిననంటున్నావు ఇది దురదృష్టకరం అని గట్టిగా అన్నాడు ఇలాంటి తర్కం రోజూ జరుగుతూ ఉండేది వంద రోగాలకు తినను అనే మందు నా దగ్గర ఉంది మిత్రుడు ఒత్తిడి చేసే నా పట్టుదల పెరగసాగింది రోజు రక్షించమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి ఆ రోజు రక్షణ జరుగుతూ ఉండేది దేవుడంటే ఏమిటో ఎవరో నాకు తెలియదు కానీ ఆనాడు రంభ చేసిన బోధ నాకు ఎంతో మేలు చేసింది చేస్తూ ఉన్నది ఒకనాడు మిత్రుడు భేంతం వ్రాసిన పుస్తకం నా ఎదుట చదవటం ప్రారంభించాడు ఉపయోగాన్ని గురించిన అధ్యాయం అది భాష విషయం రెండూ గంభీరంగా ఉన్నాయి అర్థం గ్రహించటం కష్టం ఆయన వివరించి చెప్పటం ప్రారంభించాడు అప్పుడు క్షమించండి ఇంతటి సూక్ష్మ విషయాలు నాకు బోధపడవు మాంసాహారం ఆవశ్యకమని అంగీకరిస్తాను కానీ నేను చేసిన ప్రమాణాన్ని జబదాటను దాన్ని గురించి వాదించను నేను మీతో వాదించి జయం పొందలేనని ఒప్పుకుంటున్నాను అజ్ఞానినను పెంకివాడినను భావించి నన్ను వదిలివేయండి మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి మీరు నా హితైులు అని నాకు తెలుసు మీరు నా మంచి కోరి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారని తెలుసు కానీ నేను నా నియమాల్ని ఉల్లంఘించలేను ప్రతిజ్ఞ ప్రతిజ్ఞయే అది అనుల్లంఘనీయం అని స్పష్టంగా చెప్పివేశాను నా మాటలు విని మిత్రుడు నిర్ఘాంతపోయాడు అతడు ఈ పుస్తకం మూసి మంచిది ఇక వాదించను అని అన్నాడు అతడు ఆ పుస్తకం మూసి మంచిది ఇక వాదించను అని అన్నాడు నేను సంతోషించాను అతడు మళ్ళీ ఎప్పుడూ ఆ విషయమై వాదించలేదు అయితే నన్ను గురించి బాధపడుతూ ఉండేవాడు అతడు పొగ మద్యం సేవించేవాడు నాకు అవి గిట్టవని చెప్పివేశాను అతడు ఎన్నడూ వాటిని త్రాగమని నాకు చెప్పలేదు అయితే మాంసం తినకపోతే మూలబడతానని ఈ విధంగా ఉంటే ఇంగ్లాండ్లో ఉండలేనని వచ్చిన పని పూర్తి చేసుకోలేనని ఆయన చెబుతూ ఉండేవారు ఒక నెల ఈ విధంగా గడిచింది ఆయన ఇల్లు రిచ్మండ్లో ఉంది అందువల్ల వారానికి రెండు మూడు సార్ల కంటే లండన్ వెళ్లటం కష్టంగా ఉండేది ఇది చూసి డాక్టర్ మెహతా గారు దళపత్ రామ్ గారు మరో కుటుంబం చూశారు నేను అక్కడ ఉండటం మంచిదని భావించారు వెస్ట్ కెన్నింగ్టన్లో ఉన్న ఒక ఆంగ్లో ఇండియన్ కుటుంబంతో కలిసి ఉండటానికి శ్రీ శుక్లా గారు ఏర్పాటు చేశారు ఆ ఇంటి యజమానురాలు వితంతువు ఆమెకు నా ప్రమాణాన్ని గురించి తెలియజేశాను ఆమె నన్ను జాగ్రత్తగా చూస్తానని మాట ఇచ్చింది నేను అక్కడ ప్రవేశించాను కానీ అక్కడ కూడా మాకు కటిక ఉపవాసమే తినబండారాలు కొద్దిగా పంపమని ఇంటికి వ్రాశాను అవి ఇంకా రాలేదు ఏ వస్తువు తినటానికి రుచిగా ఉండేది కాదు ఆమె పదార్థం వండించి ఇది బాగుందా అని అడుగుతూ ఉండేది కానీ ఆ పదార్థం గొంతు దిగేది కాదు ఆమె చేయగలిగింది మాత్రం ఏముంటుంది నాకు బిడియం తగ్గలేదు వడ్డించిన దానికంటే మించి ఇంకా వడ్డించమని అడగటానికి బిడియంగా ఉండేది ఆమెకు ఇద్దరు కూతుళ్ళు వాళ్ళు చెరకు రొట్టె ముక్క బలవంతాన నా ప్లేటులో ఉంచేవారు అయితే అంతకు రెండింతలయితే కానీ నా ఆకలి తీరదని పాపం వాళ్లకు తెలియదు కొంతకాలానికి నాకు నిలకడ చిక్కింది ఇంకా నేను చదువు ప్రారంభించలేదు శుక్లాగారి ధర్మమా అని వారిచ్చిన వార్తాపత్రికలు చదవటం ప్రారంభించాను ఇండియాలో ఎప్పుడూ అలాంటి పని చేయలేదు ఇక్కడ ప్రతిరోజు వార్తాపత్రికలు చదివి వాటి అభిరుచి కలిగించుకున్నాను డైలీ న్యూస్ డైలీ టెలిగ్రాఫ్ పాల్మాల్ గెజిట్ రోజు చూడసాగాను వాటిని చదవటానికి గంటకంటే ఎక్కువ సమయం పట్టేది కాదు ఇక ఊరు తిరగటం ప్రారంభించాను మాంసం లేని హోటళ్ళు ఎక్కడ ఉంటాయా అని అన్వేషణ ప్రారంభించాను మా ఇంటి యజమానురాలు అట్టివి కొన్ని ఉన్నాయని చెప్పింది రోజు పది పన్నెండు మైళ్ళు తిరిగి చౌకరకం దుకాణాల్లో కడుపు నిండా రొట్టె ప్రారంభించాను అయినా తృప్తి కలగలేదు అలా తిరుగుతూ ఉంటే ఒక రోజున ఫారింగ్డన్ వీధిలో శాకాహార ఒకటి కనపడింది తనకు కావలసిన వస్తువు దొరికినప్పుడు పిల్లవాడికి ఎంత ఆనందం కలుగుతుందో నాకు అంత ఆనందం కలిగింది లోపలికి అడుగు పెట్టే పూర్వం ద్వారం దగ్గర గాజు కిటికీలో అమ్మకానికి పెట్టిన పుస్తకం ఒకటి కనపడింది అది సాల్ట్ రచించిన అన్నాహార సమర్థన అనే పుస్తకం ఒక షిల్లింగ్ ఇచ్చి ఆ పుస్తకం కొన్నాను తరువాత భోజనానికి కూర్చున్నాను ఇంగ్లాండ్ వచ్చాక ఇవాళ్ళ కడుపు నిండా మొదటిసారి హాయిగా భోజనం చేశాను దేవుడు నా ఆకలి తీర్చాడు సాల్ట్ రచించిన ఆ పుస్తకం చదివాను నా మీద ఆ పుస్తక ప్రభావం బాగా పడింది ఆ పుస్తకం చదివిన తర్వాత అన్నాహారం మంచిదనే నిర్ణయానికి వచ్చాను మా అమ్మగారి దగ్గర నేను చేసిన ప్రతిజ్ఞ నాకు ఎంతో ఆనందం కలిగించింది జనమంతా మాంసాహారులు మంచిదని ఒకప్పుడు భావించేవాణ్ణి తర్వాత కేవలం ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం మాంసం త్యజించాను భవిష్యత్తులో బహిరంగంగా మాంసం తిని ఇతరులను కూడా మాంసం తినమని చెప్పి ప్రోత్సహించాలని భావించాను కానీ ఇప్పుడు శాకాహారిగా ఉండి ఇతరులను కూడా శాకాహారులుగా మార్చాలనే కోరిక నాకు అమితంగా కలిగింది రాఘవ రాజారావన సీతారా Raja Ram, Patita Pavan, Sita Ram Raghupati Raghava, Raja Ram Patita Pavan, Sita Ram Raghupati Raghava, Raja Ram